వీటిని ట్రాన్సెండ్ చేసి స్పేస్ లైక్ కష్టమేం లేదు డ్రాప్ ద మైండ్ డ్రాప్ ద వర్డ్స్ డ్రాప్ ద లాంగ్వేజ్ మనం చేద్దాం మెడిటేషను సో ఆ రకంగా స్పేస్ లైక్ మీరు చైతన్యంగా చేతనగా నిలిచి దాంట్లో మీకు బాగా పట్టు దొరకాలి దాన్ని అభ్యాసం చేసి ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు సంసారిగా ఉంటాడు వీడు అనేక డెఫినేషన్స్ నెత్తిన వేసుకుని సంసారిగా ఉంటాడు ఆ సంసారిగా ఉన్నంతకాలం వీడికి ఇతరత్వమే అనుభవానికి వస్తుంది తప్ప ఏకత్వం అనుభవానికి రాదు అలా కాకుండా మీరు అభ్యాసం చేసి నిధిధ్యాసం చేసుకుని ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లో మీరుంటే కళ్ళతోటి ఇతరము కళ్ళు ఇతరాన్ని చూపిస్తాయి మనస్సు ఇతరాన్ని భావన చేస్తుంది కానీ ఆత్మస్థితిలో మీకు ఒక కనెక్టెడ్నెస్ని మీరు ఆ ఏకత్వాన్ని మీకు అనుభవానికి వస్తుంది అది ఆ ఏకత్వాన్ని ఆ విధంగా సకల సృష్టి ఎందు అనుభవానికి తీసుకో తెచ్చుకోవాల్సి ఉంటుంది అది ఒక్కసారి ఆ కిటుకు పట్టుకున్నారంటే నీకు చాలా ఈజీ అది సకల సృష్టి అంటే వన్ ఆఫ్టర్ రెండు అకౌంట్ వేసుకుంటూ వెళ్లాల్సిందేం లేదు నీకు సకల ప్రాణుల కూడా ఆత్మ భావన వచ్చేస్తుంది ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవా అనుపశ్యతి తో మోహోక ఏకత్వం అనుపశ్యత అనే ఈశావాస్య అది అనుభవం తెచ్చుకుని చెప్పిన మాటది అనుభవంతో చెప్పిన మాటది కాబట్టి సో ఆ ఏకత్వం ఆ స్పేస్ లైక్ ఆ ఏకత్వము అనుభవానికి తెచ్చుకోవాలి ఆత్మా హ్యాకాశవజ్జీవై ఘటాకాశై రివోదిత ఆత్మా ఉదిత ఆత్మయే జీవై ఉదిత జీవరూపేణ ఉదిత యథా ఆకాశ ఘటాకాశై ఉదిత తథ ఆత్మ జీవై ఉదిత అర్థమైంది కదన్నది ప్రథమ భాగం సో ఇక తర్వాతే ఉంది ఘటాదివచ్చాతై జాతావేతన్ని దర్శనం ఇప్పుడు ఘటం పుట్టింది ఇప్పుడు వీడు పుట్టాడు కూడా మళ్ళీ ఈ భేదం మీకు చూపించేసాం కదా లేని భేదం ఎలాగా వచ్చింది మనం నిరూపణ చేసేసాం ఇప్పుడు అంటే కన్ఫ్యూషన్ రావడానికి హేతు చెప్పడం మరి పుట్టుక మాట ఏమిటి ఇప్పుడు భేదం అయితే చెప్పారు కానీ పుట్టడం గురించి చెప్పలేదు కదా పుట్టడం ఘటం పుట్టింది కదా ఘటం పుట్టిందా లేదా ఘటం పుట్టడంలో ఇప్పుడు ఘటాది వచ్చే సంఘాతై సంఘాతై అంటే దేహై దేహానికి సంఘాతము అని పేరు జా ఘటం పుట్టింది ఏం పుట్టిందండి ఘటం పుట్టిందంటే ఏం పుట్టిందండి సో అది తెలియ నిన్ను చెప్పాను ఓ కాన్సెప్ట్ పుట్టింది అక్కడ వాస్తవంగా పుట్టింది లేదు గిట్టింది లేదు మట్టి మట్టిలాగే ఉంది వృత్తికేచే అసత్యం మట్టి మట్టిలాగే ఉంది సో ఏం పుట్టింది ఇప్పుడు మీరు కం కంసాలికి జ్యువెలర్ షాప్ ఆయనకి పత్తులాల బంగారం ఇచ్చారు వాడు దాన్ని సాగ నిప్పుల్లో పెట్టి సాగతీసి ఇటు చేసి అటు చేసి దాన్ని ఆ పత్తులాల నెక్లెస్ మీ చేతికి ఇచ్చాడు ఏం పుట్టింది అక్కడ మీరు ఇచ్చిందే మీకు ఇచ్చాడు ఏటొచ్చి మీరు ఇచ్చినప్పుడు అది షేప్లెస్ గోల్డ్ మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు ఒక షేప్ ఉన్న గోల్డ్ ఈ షేప్ ఎక్కడుందని కదా మీ మీమాంస నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను షేప్ అన్నది స్పేషియల్ కన్ఫిగరేషన్ స్పేస్ ఈజ్ ఎ మెంటల్ క్యాటగిరీ స్పేస్ మైండ్లో ఉంటుంది స్పేస్ బయట ఉండదు మైండ్లో ఉంటుంది ఏది మీ చేత తెలియబడుతుందో ఆ సర్వము మైండ్లో ఉంటుంది సినిమా తెర మీద ఉంటుందా మీ మైండ్లో ఉంటుందా మీ మైండ్లో ఉంటుంది త్రీ డైమెన్షనల్ సినిమాలో ఇది బాగా స్పష్టం అవుతుంది ఆ కళ్ళదోడు పెట్టుకుంటేనే మీకు త్రీ డైమెన్షనల్ లేకపోతే త్రీ డైమెన్షనల్ కానే కాదు కాబట్టి ఇప్పుడు ఈ త్రీ డైమెన్షనల్ సినిమా మీ బుర్రలో ఉందా తెర మీద ఉందా మీ బుర్రలో ఉంది ఇప్పుడు త్రీ డైమెన్షనల్ మీ బుర్రలో ఉంది అంటే స్పేస్ ఎక్కడ ఉన్నట్టండి మీ బుద్ధి ఎంత ఈ దృష్టాంతం సరిపడిందా ఇంకో దృష్టాంతం చెప్తా అయితే మీరు దృష్టాంతాన్ని పట్టుకోవాలి మీరు అందుకని నేను చెప్పి చెప్తాను మీరు పట్టుకోవాలి ఇప్పుడు సినిమా చూస్తున్నారు చూస్తుంటే సముద్రం సముద్రం ఉంది కదా సినిమాలోను సముద్రము సముద్రాకాశంలో ఉంటుందా తెర ఆకాశంలో ఉంటుందా సముద్రాకాశంలోనే ఉంటుంది తెర ఆకాశంలో ఎలా ఉంటుంది తెర ఆకాశంలో సముద్రం ఉంటే మీకు విరోధం వచ్చేయలేదా ఇదేమిటి తెర కదా ఇది ఇది సముద్రం ఎక్కడ ఉంది ఏమిటి అంతే ఇంక మీరు సినిమా ఏం చూసినట్టు అక్కడ తెర ఆకాశము లేదు ఏముంది సముద్రాకాశమే ఉంది ఎందుకని సముద్రం ఉంది కాబట్టి సముద్రం ఉంది కాబట్టి ఏమండి ఇప్పుడు ఈ సముద్రము మీ బుద్ధిలో ఉందా తెర మీదు ఉందా మీ బుద్ధిలో ఉంది అసలు తెర లేదు తెర మీదు ఉందా అని నేను జ్ఞానదృష్టిగా ప్రశ్నించాను మీరు తెరకాయ ఊపారు తప్ప అసలు తెర ఎక్కడ ఉందండి తెర లేదు తెర లేదు మీరు సినిమా చూస్తుంటే తెర ఉంటుందా ఉండదు తెర ఉండదంటే మీ దృష్టిలో ఉండదని నా అభిప్రాయం తెర ఉండదు సినిమానే ఉంటుంది సముద్రమే ఉంటుంది ఆ సముద్రం సముద్రాకాశంలోనే ఉంటుంది ఇప్పుడు ఈ సముద్రం ఎక్కడుంది మీ బుద్ధి ఎన్నుంది ఆ సముద్రం ఉన్న సముద్రాకాశం ఎక్కడుంది మీ బుద్ధి ఎన్నుంది నవ్ యూ టెల్ మీ స్పేస్ ఈజ్ ఇట్ నాట్ ఎ మెంటల్ క్యాటగిరీ ఇట్ ఈజ్ ఎ మెంటల్ క్యాటగిరీ నెక్లెస్ అంటే ది సేమ్ గోల్డ్ ఇన్ ఏ పర్టికులర్ కన్ఫిగరేషన్ దట్ ఈస్ ఎ స్పెషల్ కన్ఫిగరేషన్ ఇట్ ఈస్ మెంటల్ క్యాటగిరీ నెక్లెస్ ఈజ్ In your mind as a concept, I tell you. Gata is a concept in your mind. Gata is not reality. Gata is real. You are going against the teaching of Upanishad. If you are going against the teaching of Upanishad, you are going against the teaching of Upanishad. So, Gata is not a good thing. Gata is not a good thing. What is it? దేది వచ్చ ఇప్పుడు ఘటం పుట్టింది అన్నారు ఏం పుట్టిందండి పుట్టలేదు అజ్ఞానం చేత పుట్టినట్టు అనిపిస్తోంది ఘటము అనే కాన్సెప్ట్ పుట్టింది ది బర్త్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఘట సో దీని మీద ఇంకా నేను చాలా చెప్తాను ఇంక టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి సో ఘటమేమీ పుట్టలేదు మీ పుట్టిందేనే ఒక కాన్సెప్ట్ని పట్టుకుని పుట్టింది పుట్టింది అంటున్నారు అలాగే సంఘాతవు ఏతన్ నిదర్శనం దేహం పుట్టింది దేహం పుట్టిందండి మీరు ఆలోచించి చెప్పండి పుట్టిందా పుట్టిందే అనే మాటకి మీరు అనుకున్న అర్థాన్ని కరెక్ట్గా అప్లై చేసి చెప్పండి పుట్టిందా లేదా అది లేదు పుట్టలేదు పుట్టడం ఏమిటండి అంతకుముందు పుట్టి ఈ పది గంటల ముప్పై నిమిషాలకు పుట్టిందండి పది గంటల ముప్పై ఎనిమిదో నిమిషంలో ఆ దేహం ఉందా లేదా అలాగే ఉందా మరోలా ఉందా అలాగే ఉంది పదో పదో ముప్పై తొమ్మిదిలో పుట్టింది పది గంటల నలభై నిమిషాల దేహానికి పది గంటల ముప్పై నిమిషాల దేహానికి ఏమిటండి తేడా ఏ తేడా లేదు మరి పుట్టిందంటారు ఏమిటి పుట్టింది ఏదీ పుట్టలేదు కాదండి మేము పుట్టిందని అనుకుంటాము సరే అనుకో గటాది వచ్చే జాతవేత నిదర్శనం సరే అలా ఘటం పుట్టిందే అనుకుంటున్నావు అలాగే దేహం పుట్టిందని అనుకో అంతే వాస్తవం తెలుసుకుంటే ఘటమూ పుట్టలేదు దేహము పుట్టలేదు అయ్యా దేహమే పుట్టనప్పుడు జీవుడు ఎక్కడ పుట్టాడు అండి జీవుడే పుట్టనప్పుడు పరమాత్మ ఎప్పుడు పుట్టిందండి నేను ఈ పాఠం చెప్పాను పాఠం చెప్తే ఒక విద్యార్థులు అయితే నన్ను సో ప్రశ్న మరి అవతారం మాట ఏమిటండి అడితే చెప్పాను చూడు ఎంతకాలం నుంచి వస్తున్నావు వేదాంత క్లాస్ కన్నా అంటే ఇదే మొదటిసారి అని చెప్పాను ఎప్పుడూ మొదటిసారి వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ రా ప్రస్తుతానికి మాట్లాడద్దు చెప్పా పురాణం అడుగుతాం ఉపనిషత్తు పాఠం చెప్తుంటే పురాణం మాట్లాడుతుంటే అది ఎక్కడ కుదురుతుంది ఏం పురాణ కాలక్షేపం చెప్తుంటే పురాణం అడుగుతాం కాబట్టి సో ఘటాదివచ్చాతై జాతావేత నిదర్శనం నేను ఇవన్నీ ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ సేలో సగంలో చేస్తూ ఉంటాను అక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ చేస్తూ ఉంటాను అక్కడ నాకు అబ్బాయి ఈయన ఇంత టఫ్ స్వామి ఏమిటని పేరు వాళ్ళు టఫ్ అని కూడా అనుకుంటారు ఇప్పుడు చాలా టఫ్గాయ్ అని కూడా అనుకుంటాను ప్రేమించేవాళ్ళు ప్రేమించును ప్రేమిస్తారు నేను చాలా ప్రొవాకేటివ్ సమాధానాలు చెప్తానని చెప్పేసి నేను ప్రతిజ్ఞ సత్సంగంగా మొదలవుతుండే ప్రశ్నలు ఆన్సర్స్ ఇంకేముండదు నేను చెప్తాను చూడండి మీరు ప్రశ్నలు అడుగుతున్నారు నేను మీకు ఎప్పీజింగ్గాను కన్సోలింగ్గాను సమాధానం చెప్పమంటావా ప్రొవాకేటివ్గా చెప్ప ప్రొవాకేటివ్ అంటే మీరు థింక్ చేయాలి నేను చెప్పిన సమాధానం అలాంటి సమాధానం చెప్పమంటావా నాకు ప్రొవాకేటివ్గా చెప్పడం అలవాటు మీరు కాబట్టి మానసికంగా సంసిద్ధులు కండి అని ముందే నేను మనవి చేసి ఆ తర్వాత చెప్తాను సమాధానం లేకపోతే అడిగి అడిగి చెప్పేవాడు సో ఘటాధివత్య సంఘాతై జాతావేతర్శనం ఇక్కడ ఈయన ఆనందగిరి అంటారు అయా మహాకాశం ఒక్కటే కానీ ఆ మహాకాశము వీడికి తోచుతుంది ప్రతీయతే వీడికి తోచుతుంది ఎలా తోచుతుంది అనేక ఘటాకాశాలుగా ఉంది అన్నట్లుగా వీడికి తోచుతుంది అదే అనేక ఘటాకాశాలుగా ఏమీ లేదు మహాకాశం మహాకాశంగానే ఉంది కానీ వీడికి ఏమనిపిస్తుంది అనేక ఘటాకాశాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అలాగే పరమాత్మ కూడా అనేక విధములైన జీవుల రూపంగా ఉన్నట్టుగా వీడికి తోచుతుంది అని రాస్తున్నారు ప్రతీతి గోచరం భవతి తర్వాత మట్టి నుంచి ఘటన పుట్టిందంటాడు వీడు అలాగే పరమాత్మ నుండి ఈ దేహం పుట్టింది అని కూడా అదేవిధంగా స్వీకరిస్తారు సో అంటే మీకు పుట్టుక అనేదాన్ని మీరు వ్యాఖ్యానించండి భేద జీవా జీవ భేదాన్ని మీరు వ్యాఖ్యానించండి అంటే ఇవ్వ ఈ విధంగా వ్యాఖ్యానిస్తాం దిస్ ఈజ్ హౌ ది కన్ఫ్యూషన్ ఈజ్ హ్యాపెనింగ్ అని దానికోసం చెప్పారు కాబట్టి ఈ కన్ఫ్యూషన్ ఎలా హ్యాపెన్ అయిందో కాబట్టి ఈ కన్ఫ్యూషన్ నుంచి బయటపడే ఉపాయం ఏమిటి ఆకాశవతూ అలా నిలిచి ఉంటాడు అహమస్మి ఆకాశ రూపంగా అలా నిలిచి ఉంటే సరిపడుతుంది భాష్యం చూద్దాం ఆత్మా పరహ హీ అస్మాత్ అక్కడ ఆ శ్లోకంలో ఆత్మా హీ ఉంది ఇక్కడ ఆత్మ అంటే జీవుడు అర్థం కాదు పర ఆత్మ అంటే పరబ్రహ్మ పరమాత్మ పరబ్రహ్మ అద్వయ అద్వయ ఆత్మ అదే హీ అనుంది అంటే ఎస్మాత్ బికాస్ ఆకాశవత్ సూక్ష్మ నిరవయవ సర్వగత తస్మాత్ ఆకాశవదు ఆత్మకి దృష్టాంతం చెప్పాలి అంటే ఆత్మ అంటే పరమాత్మ పరమాత్మకి దృష్టాంతం చెప్పాలి అంటే ఆకాశం ఒక్కటే చెప్పాలి ఇంకా వేరే దృష్టాంతం ఏం లేదు సో మిథ్యకి వైతధ్యానికి దృష్టాంతం చెప్పాలి అంటే స్వప్నాన్ని చెప్పారు ఇంకేతనే వైత్య ప్రకరణం అంతా కూడా స్వప్న దృష్టాంతంతో నడిపించారు ఎందుకంటే అంతకుమించి దృష్టాంతం మీకు ఇంకేం వస్తుంది అలాగే ఈ స్వప్నంలో కొన్ని స్వప్నాలు ఎలా ఉంటాయంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి కొన్ని స్వప్నాలు అలా తేలిపోతాయి దూది పింజేలాగా తేలిపోతాయి తేలిపోతే అంత రియలిస్టిక్గా అనిపించదు స్వప్నంలోనే అంత రియల్ అనిపించదు కానీ కొన్ని స్వప్నాలు చాలా చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి నాకు అలా అనిపించింది మీరు మీరేమనుకుంటున్నారు స్వప్నంలో చాలా రియల్ అనిపిస్తుంది తెలి తెలివి వచ్చిన తర్వాత అరే ఏమీ లేదురా అని మీకే తెలిసిపోతుంది ఆ స్వప్నంలో ఇదంతా సత్యం అనుకున్నది మీరే అబ్బే అది లేదురా అదంతా కూడా హుళక్కి అనుకున్నది మీరే పైవాడు కాదుగా ఎవళ్ళో చెప్తే నమ్మొద్దా నమ్మొద్దా అని ఏవో మీమాంసలు మీకే అనుభవం అలాగే ఈ జాగ్రత్త అంతా కూడా స్వప్నవత్ అని మనకి దృష్టాంతం అక్కడ స్వప్న దృష్టాంతం చెప్పారు అలాగే ఇక్కడ నేను ఫలానా నేను ఫలానా అంటూ వీడు మనిషి తన ఎందు దేహాన్ని బట్టి అనేక ధర్మాలను ఆరోపించి కూర్చుంటాడు ఆ జ్ఞానం నుంచి బయటకొచ్చి అహం ఆకాశవత్ అని తెలుసుకుంటే ఆకాశంలాగా ఉండాలి బీ స్పేస్ లైఫ్ ఇంకా మెంటల్ కేటగిరీ లేదంతే ఆ స్పేస్ మెంటల్ కేటగిరీ కాదు ఇంకా వేరే దృష్టాంతం లేదు ఇంకా దృష్టాంతం లేదు ఇంకా తప్పనిసరి ఆకాశాన్ని దృష్టాంతంగా ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఐగో హేతువులు ఎలాగా సూక్ష్మ ఆత్మ సూక్ష్మంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనిషి స్థూలబుద్ధి ఉండకూడదు స్థూలబుద్ధి అంటే ఏమిటి ఈ మోకాలు నేను కాబట్టి మోకాలు అరిగిపోయింది అంటే నేనే అరిగిపోయాను అని అది స్థూల బుద్ధి కావండి ఈ గుండె ఇది నేను ఇది లబ్బుడబ్బు కొట్టుకుంటోంది దీనికి ఏదో అయితే నేను ఎదో అయిపోతాను అది స్థూల అలా ఉండకూడదు అది చాలా దుఃఖకరం అవుతుంది ఏదో గుండె కొట్టుకుంటూ ఉంటుందో కొట్టుకున్నంతకాలం కొట్టుకుంటుంది మానేసినప్పుడు మానేసుకుని దీంట్లో మనం లేనాదేనా కూర్చున్నా హీహే అన్నట్టుగా ఉండాలి తప్ప ఆ గుండె నేనే అని అలా పెట్టి కూర్చోకూడదు అది చాలా బరువు అయిపోతుంది మీరు ఇండియాలో జనులు అలాగే ఉంటారు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటారు ఏముంది గుండె కొట్టు గుండె గురించి ఎవరు పట్టించుకోరు కూడా పట్టించుకోరు కొంతమందికి అది ఎడవ వైపు ఉందో గుడివైపు ఉందో కూడా తెలియకండి అలాగే జీవించేస్తారు సుఖంగా జీవించేస్తారు కాబట్టి నేను అమెరికాలో చూస్తూ ఉంటాను the entire society is in the grip of fear మొత్తం సొసైటీ అలా ఫియర్ యొక్క గ్రిప్లో ఉంటుంది మొత్తం సొసైటీ ఇండియన్ సొసైటీ అలా ఉండదు ఏదో గుడికి ఇటు అటుగా ఉంటారు ఏమంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు వీళ్ళు ఏమని నీ గుండె చప్పుళ్ళు వింటున్నావా ఇదిగో నీ గుండె చప్పుళ్ళు వినవసరం వేస్ట్ వినాల్సినవి ఉన్నాయి అవి వినాలి కానీ రామనామాన్ని కీర్తన చేసి అది వింటే సరిపడుతుంది గుండె జప్పుళ్ళు విన్నాం ఎందుకు అనవసరం వాటిని వింటే ఆ గుండె ఆగిపోయే వరకు వీళ్ళు భయంతో బతుకుతుంది కాబట్టి గుండె జప్పుళ్ళు విన్నాం అవసరం నన్ను ఉంటారు స్వామీజీ మీరు ఏదైనా టెస్ట్ చేయించండి ఏం టెస్ట్ అండి ఏ టెస్ట్ అక్కర్లేదు అలా ఉండేవాళ్ళు లెటిట్ రిమైన్ లైక్ దాట్ స్ట్రెస్ టెస్ట్ స్ట్రెస్ ఎంతో కొంత ఉంది లెటిట్ రిమైన్ లైక్ దాట్ మరి ఎప్పుడు టెస్ట్ చేయిస్తారు అది ఏదైనా కళ్ళు పడిపోయినప్పుడు ఎలాగో అప్పుడు చేయించు ఈ లోపల కాదు ప్రివెంటివ్ ప్రివెంటివ్ అనే మాట చాలా అది ఉపయోగకరమైనది కానీ ఒకప్పుడు హానికరమైనది నేను నేను ఒక రిపోర్ట్ చదివాని మీకు చెప్తాను అది బట్టి మీకు ఏం తెలిసిందో మీరు చెప్పండి నాకు మెర్క్ కంపెనీ వాడు డయాగ్నాస్టిక్ డయా బేసిస్ మీద అమ్మే మందుల కంటే ప్రివెంటివ్గా అమ్మే మందులు వాడి రెవెన్యూ ఎక్కువ అర్థమైందా మీకు వాడిది పది మిలియన్ పది పది బిలియన్ల రెవెన్యూ వాడిది పది బిలియన్ డాలర్ల దాంట్లో వాడికి ప్రివెంటివ్ మెడిసిన్ రెవెన్యూ ఫైవ్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ రెవెన్యూ ఫోర్ అంటే వాడు ప్రివెన్షన్ అనే అనే అనే మెషతో వాడు ఎక్కువ అమ్మేస్తున్నాడు అంటే వీళ్ళు ఏమిటి రోగం వచ్చినప్పుడు మింగి మందుల కంటే రోగం రాకుండా ఉండడం కోసం మందులు ఎక్కువ మింగుతున్నారు కాబట్టి ఇది ప్రివెంటివ్ మెడిసిన్ అంటే అది ఎంత కన్ఫ్యూజ్ అయిపోయిందో చూసుకోండి మీరు ప్రివెంటివ్ మెడిసిన్ పేరు మీద అమెరికన్ సొసైటీలో ఈ స్టాటిస్టిక్స్ చూసి వాళ్ళు అవ్వా ముక్కు మీద వేలు వేసుకుని ఇదే మనం చేస్తున్నదని వాళ్ళు ఈ మధ్యకాలంలో మహా ఇబ్బంది పడుతున్నారు ప్రివెంటివ్ మెడిసిన్ అని వీడు రోజుకి అరడదని ట్యాబ్లెట్లు వేసేసుకుంటాడు రోగం అది ఒకటి ఉంది ఆ రోగానికి వేసుకునే ట్యాబ్లెట్ ఒకటి ప్రివెన్షన్కి వేసుకునేవి ఆరు ఇప్పుడు అది దాన్ని ప్రివెంటే అదే ప్రివెన్షన్ ప్రివెన్షన్ అనే మాటే తేడా రాలేదండి ప్రివెన్షన్ అనే మాటే దెబ్బతింది చూడండి దేర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రివెంటివ్ మెడిసిన్ తినేదానికంటే తక్కువ తినడం రోజు గంట అరగంట ముప్పై గంట నడవడం చక్కగా కష్టపడి పనిచేసుకోవడం భగవద్గీత చదవడం ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం భక్తి చేయటం ఇంతే ఇదే ప్రివెన్షన్ అంతేగాని ఊరికే టాబ్లెట్లు మింగడం ప్రివెన్షన్ ఎలా అవుతుందండి టాబ్లెట్లు మింగించే వాడు ప్రివెన్షన్ అది లేకపోతే ముఖ్యంగా కొలెస్టరాల్ దగ్గర ఈ సమస్య మరీ ఎక్కువ రెండు వందల అబవ్ ఉంటే స్టాటిన్లు మింగాలన్నారు రెండు దాన్ని నూట చేశారు రెండు వందల లిమిట్ని నూట చేశారు నూట ఎనభై చేయటం వల్ల కొత్తగా పది మిలియన్ కొత్త పేషెంట్స్ వచ్చేసారు వాడికి వీళ్ళందరూ కూడా మింగాలి స్టాటిన్ మింగివాడు సంవత్సరానికి రెండు సార్లు లివర్ పొజిషన్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవాలి ప్రివెంటివ్ టెస్ట్ ఎందుకంటే స్టాటిన్ లివర్ని చెడకూడదు టెస్ట్ చేసుకున్న తర్వాత లివర్ చెడిపోకుండా ఉండడం కోసం ఓ ట్యాబ్లెట్ కూడా మింగడం గుండె గుండెకి తేడా రాకుండా ఉండడం కోసం స్టాటిన్లు మింగుతాడు ఆ కారణంగా లివర్ చెడిపోకుండా ఉండడం కోసం ఇంకోటి మింగుతాడు ఇప్పటికి ఎన్ని మింగుతున్నట్టు ప్రివెన్షన్ కోసం రెండు ట్యాబ్లెట్లు వచ్చాయి ఇంతకంటే ఆ రోగం ఏదో వచ్చాకనే ఒక ట్యాబ్లెట్ మింగితే పోలేదండి ఈ ట్యాబ్లెట్ ఇలా మింగుతుంటే ఆఖరి కడుపులో వీటికి తిన్న అన్నం సహించదు ఆ తిన్నది ఎరగదు అలాంటి వాతావరణం నిర్మాణం అవుతుంది ఈ ట్యాబ్లెట్లన్నీ అవున వెరీ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కాబట్టి ఎందుకు చెప్పానో చెప్పాను జాతావేతం నిదర్శనం కాబట్టి ఆత్మ సూక్ష్మము ఇది అక్కడి నుంచి వచ్చింది ఈ కథంతా స్థూలబుద్ధి ఉండకూడదు తనని తాను ఒక ఫిజికల్ ఎంటిటీ స్వీకరించకూడదు ఫిజికల్ ఎంటిటీ కావలసిన సేవ చేయటమే దీనికి సేవ రెండు రకాలు ఉన్నాయి తిండి మందును అంతే దానికి ఆహారం ఇస్తూ ఉండడం వస్త్రధారణము అది చేసి దానికి రక్షణ ఇవ్వటం హైజీన్ మెయింటైన్ చేయటం స్నానాధికని చేసి రోగం వచ్చినప్పుడు మందు ఇవ్వడం అంతే దాన్ని లో పెట్టుకుని దాన్ని సబ్ చక్కగా వినియోగంలో పెడుతూ ఉండడం దాన్ని మెషీన్ని వాడినట్టుగా వాడుతూ ఉండడం అంతే సరిపడుతుంది అంతే అది అంతే కానీ దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు ఐడెంటిఫై అయిపోతే వీడు స్థూలబుద్ధి అయిపోతాడు సూక్ష్మ ఇమోషన్స్తో ఐడెంటిఫై అవ్వకూడదు ఇంటలెక్ట్తో ఐడెంటిఫై అవ్వకూడదు కర్తృత్వం అహంకారం దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు సూక్ష్మ స్పేస్ లైక్ స్పేస్ ఈజ్ లైక్ దాట్ స్పేస్ అన్ని ఆకారాలు స్పేస్ లో ఉంటాయి కానీ స్పేస్ కంటూ ఏ ఆకారము ఉండదు ఇప్పుడు దీన్ని దీన్ని మీరు ఒక ప్లాస్టిక్ కాగితం మీద పెట్టారనుకోండి ఇలాగా పెడితే దీన్ని ముద్ర ఆ కాగితం మీద పడుతుంది కానీ దీన్ని స్పేస్లో పెట్టారనుకోండి ముద్రపడదు ఒక కోటి సంవత్సరాలు అలా పెట్టినా ముద్రపడదు మనసు మనం అలా ఉండాలి జగత్తులో జరిగేటువంటి ఘటనలు చుట్టూ ఉండే ఫ్యామిలీలో జరిగే ఘటనలు మనస్సులో వచ్చేటువంటి సుఖదుఖాల కదలికలు బుద్ధిందు ఉండేటువంటి మార్పులు చేర్పులు వీటన్నిటికీ ఆత్మస్వరూపం విషయం మీద ఎట్టి ప్రభావము లేదు అని తెలుసుకుని అలా స్పేస్ లైక్ ఉండిపోవాలి ఆ సూక్ష్మత్వం ఆత్మయందు ఉంది దానితో పోల్చదగ్గరే ఆకాశం ఒక్కటే తర్వాత సర్వగత స్పేస్ సర్వవ్యాపకం ఇట్ పెర్వేట్ సాల్వ్ అలాగే ఆత్మా ఈజ్ స్పేస్ లైక్ కాన్షియస్నెస్ దట్ ఈస్ వాట్ ఆత్మా ఈజ్ ఇప్పుడు మీరు ఘటాన్ని తెలుసుకున్నారనుకోండి ఆ తెలివి ఆ ఎనుక ఘటాన్ని వ్యాపిస్తుంది మీరు పర్వతాన్ని తెలుసుకున్నారనుకోండి ఇంతకుముందు ఘటం ఇంత ప్రసారో దాన్ని వ్యాపిస్తే ఇప్పుడు మొత్తం పర్వతాన్ని ఆ ఎరుక వ్యాపిస్తుంది మీరు గెలాక్సీని తెలుసుకుంటే మొత్తం గెలాక్సీని ఎరుక వ్యాపిస్తుంది మీరు ఎలక్ట్రాన్న తెలుసుకుంటే ఆ ఎలక్ట్రాన్న ఎరుక వ్యాపిస్తుంది పూర్తిగా వ్యాపిస్తుంది చిన్నవాటిని పూర్తిగా వ్యాపిస్తుంది పెద్దవాటిని పూర్తిగా వ్యాపిస్తుంది తెలుసున్న వాటిని పూర్తిగా వ్యాపిస్తుంది తెలియని వాటిని పూర్తిగా వ్యాపిస్తుంది సర్వవ్యాపకంగా ఉంటుంది ఆ ఎరుక ఆ తెలివి అది సర్వ ఆకాశము నిరవయవహ నిరవయవ దానికి అవయవాలు లేవు దేహానికి అవయవాలు ఉన్నాయి మనస్సుకు అవయవాలు ఉన్నాయి థాట్ పుట్టింది పోయింది థాట్ మోమెంటరీ థాట్ హ్యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ థాట్ ఈ రకంగా యూ కెన్ డిసెక్ట్ ది థాట్ దాజ్ ఆత్మస్వరూపము నిరవయవము దట్ అహమస్మి ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఈజ్ నిరవయవము ఇన్ని కారణాల చేత మూడు కారణాలు సూక్ష్ నిరవయవ సర్వత దర్ ఆత్మా ఆకాశవత్ తస్మాత్ ఆకాశవద్క్త జీవై క్షేత్రజ్ఞైరి ఘటాకాశతుల్య ఉంటే మట్టినుంచి ఘటాదులు పుట్టినట్టుగానే పరమాత్మ నుంచి జీవులు పుడుతున్నారు అంతే తప్ప యథార్థంగా పుడుతున్నారు కాదు పుట్టినట్టు గోచరి ప్రతీతి తప్ప మరొకటేమీ లేదు ఘటాకాశముల అయితే వాస్తవంగా ఆకాశం నుంచి విడిపోయినప్పటికీ విడిపోయినట్లుగా మనం స్వీకరిస్తున్నాము అజ్ఞానం చేత అలాగే ఈ జీవులు పరమాత్మ ఒకే పరమాత్మలో అంతర్గతమై భిన్నంగా ఉన్నప్పటికీ విడిపోయినట్టుగా మనం స్వీకరిస్తూ ఉన్నాము అని చెప్పబడినది ఉదిత ఉప్పుడు జీవులు అంటే జీవై అంటే క్షేత్రజ్ఞై అంటే చూడండి ఇక్కడ జీవశబ్దానికి ఇప్పుడు ఇక్కడ జీవశబ్దానికి శంకరులు చెప్పిన అర్థం చాలా చిత్రమైన అర్థం చాలా లోతైన అర్థం జీవై ఘటాకాశై రివోధిత చూడండి వేదాంతంలో కూడా చాలా సూక్ష్మమైన అవగాహన లేకపోతే చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు కూడా అది ఉంటే వీళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పడం అందు తాత్పర్యం కాదు తాత్పర్యం ఏంటంటే ఆ కన్ఫ్యూషన్ అని మనం పరిహరించాలి అని చెప్పడం అందు తాత్పర్యం ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఈ వ్యక్తిలో రెండు అంశాలు ఉంటాయి ఇండివిజ్యువాలిటీ పర్సనాలిటీ అని రెండు ఉంటాయి ఏమండే ఇండివిజ్యువాలిటీని దాన్ని జీవా అని అంటారు పెర్సనాలిటీని జీవా అహంకారా అన్నారు అని అంటారు అది దాని వ్యవస్థ ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎటువంటి పెర్సను ఇప్పుడు అదే పెర్సనా మీరు కాదు కాదు చిన్నప్పుడు పెర్సన్ వేరు హై స్కూల్స్ బాయ్ ఉన్నాడు హై స్కూల్ స్టూడెంట్ ఉన్నాడు వాడికి ఒక పర్సనాలిటీ ఉంటుంది నేను హై స్కూల్ స్టూడెంట్ని ఈ పర్సనాలిటీ మీకు కనపడుతుంది స్పష్టంగా ఎలాగంటే అమ్మాయి అమ్మాయిని ఏమ్మా నీ పేరేమిటని అడిగాను అడిగితే సురేఖ సెకండ్ బి వాళ్ళ అమ్మగారు సార్లే మీ క్లాస్ టీచర్ పేరు కూడా చెప్పావు చెప్ప చెప్పలేదు అని నువ్వు చెప్పొద్దన్నావు కదా అని అంటే క్లాస్ టీచర్ పేరు కూడా చెప్పేది అమెరికాలో క్లాస్ టీచర్ ఒకళ్ళు ఉంటారు వేరువేరు టీచర్స్ వచ్చి వేరు వేరు సబ్జెక్ట్స్ చెప్పినా ఆ స్టూడెంట్ యొక్క ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఒక టీచర్కి ఉంటుంది మెయిన్ టీచర్ క్లాస్ టీచర్ అని ఆ క్లాస్ టీచర్ పేరు కూడా వీళ్ళు చెప్తారు స్కూల్లో ఆ క్లాస్ టీచర్ పేరుతో సహా వాళ్ళు కంటస్థం చేసుకుంటారు అమ్మాయి ఇంతకుముందు క్లాస్ టీచర్ పేరు కూడా చెప్తే తల్లి వద్దని వారించింది అందుకోసం సెకండ్ బి దగ్గర ఆపిందాం అంటే ఒక పర్సనాలిటీ ఉంటుంది ఈ ఈ పిల్ల యూనివర్సిటీ టీచర్ యూనివర్సిటీలో లేదా స్టూడెంట్ అయింది అనుకోండి అప్పుడు చెప్పదు అప్పుడు నేను జాన్ హోప్కిన్స్లో ఉన్నాను అంటుంది అంతే కానీ థర్డ్ ఇయర్ బిఎస్సీ చదువుతున్నాను అని చెప్పదు అక్కడ బీఎస్సీ కూడా యూనివర్సిటీయే ఇక్కడ యూనివర్సిటీ అంటే ఎంఎస్సీలోకి వస్తే యూనివర్సిటీ అక్కడ హై స్కూల్ విధులు పెట్టగానే యూనివర్సిటీయే ఎక్కడున్నావా అంటే యూనివర్సిటీలో ఉన్నానంటాడు దిట్టంగా ఉంటాడు ఎక్కడున్నాయంటే న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నానంటాడు ఏమిటి చదువుతున్నాడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు బీఎస్సీ కూడా కాదు బీఏ పాలిటిక్స్ ఫస్ట్ ఇయర్ ఓర్నీ బిఏ పాలిటిక్స్ కూల మా దగ్గర బీఏ పాలిటిక్స్ ఆడుతూ పాడుతూ రోజుకు ఒక గంట సేపు చదివి ప్రైవేట్గా పరీక్షలు వేసి సత్య సర్చి దీనికోసం న్యూయార్క్ యూనివర్సిటీలో చేరి రోజు క్లాసుకి వెళ్తే ఏ వాళ్ళగా ఏం చెప్పమంటారు సో ఆ పెర్స వాడు చెప్పడం బిఏ ఫస్ట్ ఇయర్ అని చెప్పడం అప్పుడు పర్సనాలిటీ మారిపోయింది మీరు నాకు చెప్పండి ఉద్యోగంలో ఉన్నప్పుడు పర్సనాలిటీ రిటైర్ అయినప్పుడు పర్సనాలిటీ ఒకటి కాదు మీకు తెలుసాది పర్సనాలిటీ మారిపోతుంది అమ్మాయికి పెళ్ళి కాకముందు పర్సనాలిటీ పెళ్లి అయిన తర్వాత పర్సనాలిటీ మారిపోతుంది పూర్తిగా మారిపోతుంది పర్సనాలిటీ మారిపోతుంది కానీ పర్సనాలిటీ మారినప్పుడల్లా జీవుడు మారాడు అనకూడదు అదే జీవుడు జీవుడు ఒక్కడే దాన్ని ఇండివిజ్యువాలిటీ అంటారు ఏమంటే ఇప్పుడు అయాం స్టూడెంట్ ఆఫ్ హై స్కూల్ దాంట్లో అయాం జీవా స్టూడెంట్ ఆఫ్ హై స్కూల్ అహంకార ఏమంటే అయాం యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయాం ఐమ్ గ్రాండ్ ఫాదర్ దీంట్లో మారీది పర్సనాలిటీ మారనిది ఇండివిజువాలిటీ రెండు లిమిటెడే రెండూ లిమిటెడే మళ్ళా ఇప్పుడు ఇక్కడ జీవై అన్నప్పుడు పెర్సనాలిటీ చెప్పట్లేదు ఇంకోవాల పర్సనాలిటీ ఒకే జీవుడికి డజన్ పెర్సనాలిటీస్ ఉన్నాయి డజన్ కూడా కాదు ఇంకొక మాట చెప్పుంటారా స్టాకు పెరిగినప్పుడు పర్సనాలిటీ వేరు తగ్గినప్పుడు అదే స్టాకు తగ్గినప్పుడు పర్సనాలిటీ వేరు తెలుసా మీకు ఆ సంగతి ఒప్పుకుంటారా తర్వాత మీరు చక్కగా టకపోతే చేసుకుని షూటు బూటు వేసుకుని ఉన్నారనుకోండి అప్పుడు పర్సనాలిటీ వేరు ఇంతట్లోకి మీకు కడుపులో పోట్లు వచ్చాయనుకోండి అప్పుడు పర్సనాలిటీ వేరు పర్సనాలిటీ మారిపోతుంది అంత అంత బ్రిటిల్గా ఉంటుంది పర్సనాలిటీ ప్రతి క్షణం మారిపోతుంది ప్రతిరోజు మారిపోతుంది ఎందుకండి ఇప్పుడు వీడు ఐ లవ్ యూ అంటాడు మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఐ లవ్ యూ అంటాం ఐ మ్యారీడ్ యూ అంటాడు ఆ తర్వాత ఐ హేట్ యూ ఆ తర్వాత డైవర్స్ అంటాడు వైఫ్ పోయి ఎక్స్ వైఫ్ అంటాడు రకాలుగా మారేడో చూడండి మనిషి మళ్ళా ఎన్ని పర్సనాలిటీలు వచ్చాయి మారేయో చూడండి ఈ పర్సనాలిటీ అనే డైలీ బేసిస్ మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు అవర్లీ బేసిస్ మారుతుంది ఒకప్పుడు మినిట్కి మారిపోతుంది ఒక మినిట్కి మారిపోతుంది కానీ ఇండివిజువాలిటీ వీడు చచ్చిపోయే వరకు అలాగే ఉంటుంది ఇదే ఇండివిజువాలిటీ నెక్స్ట్ బర్త్లో కూడా దాన్ని జీవ వీడి అహంకారానికి జీవ పేరు కాదు ఆ జీవ యొక్క యథార్థతత్వం ఏమిటంటే బాడీ ఐడెంటిఫైడ్ అహంకారం కాదు ఆ జీవ యొక్క యథార్థతత్వము బాడీ మైండ్ని సాక్షిగా చూడటమే దాని యొక్క యథార్థ తత్వం ఎందుకంటే చిన్నప్పుడు బాడీ వేరు పెద్దప్పుడు బాడీ వేరు కానీ సేమ్ ఐయామ్ అంచేతనే సంస్కృతంలో ఒక దృష్టాంతం చెప్తారు నేను చిన్నప్పుడు గోటీలు ఆడుకునేవాడిని ఇప్పుడు నా మనవాళ్ళు గోటీలు ఆడుకుంటున్నారు అని అంటే గోటీలు ఆడుకునేవాడు గోటీలు ఆడుకునే పిల్లలకి తాత అయ్యాడు ఎంత మారిందో చూడండి కానీ జీవుడు అదే జీవుడు అని చెప్పిన నేను అన్నది సేమ్ ఏ నేను చిన్నప్పుడు గోటీలాడానో అదే నేను ఇప్పుడు గోటీలు ఆడే వాళ్ళకి తాతనై కూర్చున్నాను నేను మారలేదు అది పర్సనాలిటీ అది అది ఇండివిజ్యువాలిటీ అది జీవతత్వం ఇప్పుడు దీంట్లో ఇంత చెప్పాను కాబట్టి ఇది కూడా చెప్తున్నా ఈ పర్సనాలిటీకి ఆత్మకి సంబంధం అయ్యలేదు పర్సనాలిటీ ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంది కూడా కానీ ఇండివిజ్యువాలిటీ ఉంది చూసారా అది జీవ జీవతత్వం ఇండివిజ్యువాలిటీ క్షేత్రజ్ఞతత్వం అది పరమాత్మ నుండి ఎప్పుడూ విడిపోయి ఉండదు అంచేతే శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞాపి మాం విద్ధి అని చెప్పాడు అది పరమాత్మ నుండి ఏనాడు విడిపోదు అంచేతనే మీరు కర్తృత్వభోక్తృత్వాలను నెత్తిమీద వేసుకుని ఉన్నప్పుడు అది అహంకారం అలా కాకుండా కర్తృత్వభోక్తృత్వ రహితమైన సాక్షిచేతన శుద్ధ అహమస్మి రూపంగా నిలిచి ఉంటే దట్ ఈస్ ది క్షేత్రజ్ఞ ఆ క్షేత్రజ్ఞులు కూడా వేరువేరుగా ఉన్నారు ఈ క్షేత్రజ్ఞులు నా క్షేత్రాలు వేరు కదండి క్షేత్రాలు వేరైనప్పుడు క్షేత్రజ్ఞులు వేరుగా ఉన్నట్టు కనపడతారు కానీ ఈ క్షేత్రజ్ఞ తత్వములన్నీ కూడా ఒకే పరమాత్మ కంటే ఉన్నాయి ఒకే పరమాత్మ ఇన్ని క్షేత్రజ్ఞతత్వాలుగా మనకి కనపడుతోంది క్షేత్రజ్ఞి ఉదిత ఉర్థమైందండి మీకు ఈ క్షేత్రజ్ఞతత్వాన్ని కొద్దిసేపు మెడిటేషన్లో చూపిస్తాం మెడిటేషన్లో ఇలా నిటార్గా కూర్చొని చేతులు ఇలా ఎడని చేతిలో కుడిచే వేసి ఈ రెండు బొట్టన కలిపి కళ్ళు గట్టిగా నొక్కకూడదు లైట్గా క్లోజ్ చేసి లైట్లీ క్లోజ్డ్ ఐజ్ పెదవులపై చిరునవ్వు సంకల్పాలన్నింటినీ డ్రాప్ చేసేయండి నో థాట్స్ गा आणि आणि आलोचना जस्ट ड्रॉप ऑल थॉट्स दिस स्पेस लाइक మీకు మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి థాట్స్ని సంకల్పాలని దూరంగా పెట్టేసి స్పేస్ లేకు ఉండండి అహమస్మి నేను ఉన్నాను अयाम ऐयाम अने सेंटेस काई एम अने पदू का पदालु का ayam and thought kadu non verbal feeling ahamasmi be di non verbal i ఈ నాన్ వెర్బల్ ఐ దానికి షేప్ ఏమీ లేదు షేప్ బాడీకి ఉంది అంతే నాన్ వెర్బల్ ఐకి లేదు అహం the non verbal feeling aham it is not a thought in fact it is the origin of thoughts it is the origin of words also నాన్ వెర్బల్ అహం అది ఒక ఇమోషన్ కాదు ఇమోషన్స్ వచ్చిపోతాయి అది అలాగా మూలల్లో అలా ఉంటుంది నాన్ వెర్బల్ ఐ అది ఒక ఇంటెలెక్ట్ కాదు అది ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఏమి కాదు అది బీడి నాన్ వెర్బల్ ఐ వితౌట్ ఇమోషన్స్ విథౌట్ థాట్స్ are you comfortable or uncomfortable or neither neither ది కి nonverbal aham is it good or is it bad or neither neither eliko The non-verbal aham. Is it young or is it old? Or neither? Is it young or is it old? verbal aham is it male or female or neither yadi kad verbal, aham. Is it father, mother or is it son, daughter or neither? Maybe call it బిడి నాన్ వర్బల్ అయా శాంతింతి శాంతి రిలాక్స్ కళ్ళు మూసుకునే ఉండి సుఖంగా కూర్చోండి కులసగా కూర్చోండి కొంచెం కదిలినా పర్వాలేదు స్పేస్ లైక్ అవేర్ఫుల్ being. Slowly ఓపెన్ the eyes. Idi ఒక goppa సాధన goppa adhyatmika సాధన లోకల్లో ఒక దృష్టి ఉంటుంది ఆధ్యాత్మిక సాధన అంటే పూజ పురస్కారం మంత్రం తంత్రం ఏదో ఉండాలి అని అవన్నీ మంచివి అవేమి ఇవన్నీ స్టెప్సే కానీ అన్నిటికంటే ఉత్తమమైన ఆధ్యాత్మిక డైరెక్ట్ సాధన అవి ఇండైరెక్ట్ ఇది డైరెక్ట్ అలా చెప్పారు రమణ మహర్షి అది నాన్ వెర్బల్ అహమస్మి అది ఆకాశము వంటి చైతన్య రూపంగా నిలిచి ఉండడం దాంట్లో ఆపోజిట్స్ ఏమీ ఉండవు అది సూక్ష్మము నిరవయవము సర్వగతము ఆ చేతన స్వరూపంలో నిలిచి ఉండటం ఇది మన గురించి మన స్వరూపం గురించి మనకున్న భ్రమలను దూరం చేయటంలో ఇది రామబాణం వంటిది ఇది అమృతం దీన్ని అలా జాగ్రత్తగా ఆస్వాదిస్తూ ఉంటే మనిషి యొక్క ఉన్నతి చాలా సరళమైపోతుంది మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పౌర్ణమమద